ప్రభా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించి సురక్షితంగా ఈ సాయంత్రం సమైన ప్రభావ మీ సన్నిధిలో సమయం గడుపు లాగన ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీకు వందాలి ముఖ్యంగా మనిషి గురించి ప్రార్థిస్తున్నాం వారి గురించి ప్రార్థిస్తున్నాం వారందరినీ తిరుమల యొక్క అగ్ని కంచిత కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఏ స్నానం గదిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కుటుంబంలో ముట్టడానికి వీల్లేదు ఏ స్నానికి ఆజ్ఞపిస్తున్నా ప్రభావ మీరే మహిమనుందండి మీ కొరకు పెట్టుకోండి ముఖ్యంగా యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నటింపు మాకు దయచేయండి వాక్యాన్ని సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏ సుఖరిస్తున్నా అనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ంచాలి ముఖ్యంగా ఏసు యొక్క ఆయన రాక్కడే లోకంలోకి ముఖ్యంగా ఆయన ఎందుకు నిమిత్తమై వచ్చి విషయాన్ని నేను కొంత ధ్యానించాలని మీ ఆశపడుతున్నాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందిని కలిసినప్పుడు వారితో సంభాషించినప్పుడు ఏం జరిగింది అందులో ఉన్న సత్యాలు ఆయన మాట్లాడే విధానం ఏ రీతిగా ఉంటుంది వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏ రీతిగా ఉంటున్నాయి అనేది మనం తెలుసుకోవాలా తెలుసుకున్నప్పుడు ఆయన మీద ఎక్కడలేని ఆశ ఎక్కడలేని విశ్వాసము మనకి బలపడతూ ఉంటుంది ఎప్పుడైతే సాధారణంగా శ్రమలలో కష్టాలలో మనకి ఏమనిపిస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు నన్ను ఎందుకు ఈ శ్రమలో పోనిస్తున్నాడు అని మనము అనుమానిస్తుంటాము భయపడతా ఉంటాం కానీ ప్రతి దశలో ఆయన మనల్ని హత్తుకొని నడిపిస్తూనే ఉంటాడు నేను ఎండడను విడవను ఎడవ అన్నాడు కదా కాబట్టి అటువంటి దేవుని గురించి మనం కొంచెం క్లుప్తంగా కొంత శబ్దాన్ని ఇస్తాం మొదటిదిగా మూడు వాక్యాలు నేను ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నా మొదటిదిగా వ్యూహానుసువార్త పదవ అధ్యాయం యూహానుసువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కొన్ని తొమ్మిది నుంచి కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను ఆయన ఎంత దృఢ నిశ్చేతతోని ఈ విషయాన్ని చెప్పగలుగుతుండు ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం ఈజ్ ద రేడియంట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని కొలసియన్స్ చాప్టర్ వన్ లో ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే సంపూర్ స్వ అంటే కంప్లీట్ అన్నట్టు హోల్ అన్నట్టు కంప్లీట్ కండ్లకు కనిపించని దేవుని కనిపించేట్టు తయారు కనిపించేటట్లు చూపేవాడు కాబట్టి ఆయన మాటలు సాధారణంగా మనుషులు మాట్లాడే విధంగా ఉండవు ఈ లోకానికి సంబంధించినట్టు కూడా ఉండవు ఆయన మాట్లాడుతుంటే కొన్నిసార్లు మనకు అర్థం కావు ఎందుకంటే ఆయన ఆ లోకానికి సంబంధించిన విషయాల మాట్లాడుతూ ఉంటాడు ఈ లోకస్లకు అర్థం కావు కానీ మనము పరలోక వాసులం కాబట్టి మనం దాన్ని గ్రహించగలం ఈ లోకవాసులు వాటిని గ్రహించలేరు ఇప్పుడు చూడండి తొమ్మిదో వచనంలో నేనే ద్వారమును ఇది చాలా ముఖ్యమైనది ఈ విషయం నేనే ద్వారమునంటే ఎంత ధైర్యంగా ఎంత గ్యారంటీగా చెప్పగలుగుతున్న చూడండి మన ప్రభు నేనే ద్వారమును నా ద్వారా ఎవడనైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయి కాబట్టి క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయననే ద్వారం కాబట్టి ఆయన ద్వారా ఎవరు లోపలికి ప్రవేశిస్తారో వాడు రక్షింపబడిన వాడై ఉంటాడంట అది చాలా ప్రాముఖ్యమైన విషయం దాని తర్వాత లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచ్చు అంటే ఏంటి అంటే నీకు ఇంకా భయం ఉండదన్నట్టు నువ్వు ఎప్పుడైనా లోపలికి పోతావు ఎప్పుడైనా బయటికి వేస్తూ ఉంటావు ఈ లోకంలో వస్తూ ఉంటావు ఈ లోకంలో అనేక ప్రాంతాలు పోతూ ఉంటావు నువ్వు భయపడవు భయం వెంటాడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు ఆయననే ద్వారము మనము ఆయన ద్వారంలో ఉన్నము కాబట్టి మనం ధైర్యంగా ఉంటామంటే గమనిస్తూ ఉంటాడు ఎప్పుడు మనల్ని పద్దెనిమిదవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇది మనం అర్థం చేసుకున్న ఎందుకంటే జస్ట్ మనం రీసెంట్ టైంలోనే గుడ్ ఫ్రైడే అఫ్ కోర్స్ మతపరమైన క్రైస్తవ జీవితంలో ఆచారం చేస్తారు అవి మనం ఆచారబద్ధంగా జీవించము ఆయన సజీవుడు ఆయనతో పాటు మనము మరణించి సమాధి చేయబడి మూడోనాడు తిరిగి లేచినమని రోమి రాష్ట్ర మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనము ఆయనతో పాటు సిల్ల మీద వేలాడినం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి మూడు గంటల వరకు ఆ వాక్యం ప్రకారంగా మనము అతనితో పాటు మనము సమాధి చేయబడ్డ వాళ్ళం మూడోనాడు తిరిగి లేచిన వాళ్ళం కాబట్టి మనను పునరుద్ధానం పొందిన వాళ్ళం మనం అందరం కాబట్టి ఆ పద్దెనిమిదవ వర్షం లేండి ఒకసారి యోహానుసు వార్త పదవ అధ్యయమో పద్దెనిమిదవ వర్షం లేమో ఎవడును నా ప్రాణము తీసుకొన్నాడు ఎవరికి అధికారం లేదు ఏ స్ప్రబు మీద ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొన్నాడు అంటే ఈ విషయం నాకు బహు ఆశ్చర్యకరంగా ఉంది ధ్యానిస్తా ఉంటే తను ఇష్టానుసారంగానే తన ప్రాణాన్ని పెట్టింది అక్కడ చూడండి నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను ఇది ఆశ్చర్యం ఎందుకంటే మనకి మన ప్రాణం మీద అధికారం ఉందా దాన్ని తీసుకోలేము పెట్టలేము విడిచిపెట్టలేము అది దాని అంతటా అదే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ మన ప్రభేమంటుందంటే నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టేటప్పుడు నాకు అధికారము కలదు ఇది ఆశ్చర్యం తండ్రి నుంచి పొందుకున్నది అధికారం తర్వాత దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు ముఖ్యమైనది ఇది ప్రాణం పెట్టటకు అధికారం ఉందానికి ప్రాణాన్ని తీసుకుంటాకు అధికారం ఉంది అది తండ్రి వల్ల నా తండ్రి ఈ ఆజ్ఞ పొందితే నేను కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన తర్వాత ఎప్పుడైందంటే ఆ ఎన్ పద్దెనిమిదవ చెప్పినప్పుడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టేటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొద్దున అయితే ఏం జరిగింది నేను పంతొమ్మిదవ వచనంలో ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదము పుట్టాను అంటే విడిపారు డివిజన్స్ జరిగి అయితే ఈ మాటను బట్టి ఎప్పుడైతే ఈ రీతిగా మాట్లాడిందో నా అంతటా నేనే నా ప్రాణిని పెట్టుచున్నాను నా అంతట నేనే దాన్ని అన్నప్పుడు ఆ మాటలను బట్టి యూదులలో మరల భేదం పుట్టాను ఈయన మాట్లాడితే ఏం జరుగుతుందంటే మనుషుల్లో భేదాలు పుడుతూ ఉంటాయి అంటే డివిజన్స్ స్టార్ట్ అవుతున్నట్టు ఆయన విధానం అది అన్నట్టు అనేక పర్యాలు మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాము మన వాక్యలను బట్టి విభేదాలు జరుగుతూ ఉంటాయి మనుషులు డివైడ్ అయిపోతూ ఉంటారు అయితే వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన వాడు వెర్రివాడు మాట ఎందుకు వినిచున్నారు అనేది మరి కొందరు ఇవి దయ్యం వాని మాటలు కావు దయ్యము వారి కనులు తెరవగలదా అనేది కాబట్టి ఏస్ప్ల గురించి అనేకలు రకరకాలుగా మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తాం అయితే మనకు అర్థమైంది ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టడానికి తనకు అధికారం ఉంది దాన్ని తీసుకోవడానికి కూడా అధికారం ఉంది అంటే అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే చని ఇప్పుడు చనిపోయినాక నీకు ఎక్కడ అధికారం ఉంటుంది నీ ప్రాణానికి నీ శరణి విడిచిపెట్టాక ఆ ప్రాణము తిరిగి మళ్ళా శరణలకు రావాలా అంటే మనుషులకైతే అధికారం లేదు కదా దాన్ని మన ప్రభుకుంది అధికారం దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది ఇది చాలా ఆశ్చర్యకరం అన్నట్టు అందుకే మరణము మీద విజయం పొందినవాడు ఆయన శాశ్వత కాలంగా అదే రీతిగా ఆయన మాట విధానం ఎట్లా ఉంటుంది అనేది నేను మరోసారి మీకు యోహాన్ శువార్త ఆరవ అధ్య చూపిస్తా ఆయన మాట్లాడితే మనుషులు ఎట్లా విడిపోతా ఉంటారు చూడండి ఒకసారి యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ ఇది మనం చూస్తాం ఆరో అధ్యాయము అరవై ఆరు అంటే మూడు ఆరు వందల అరవై ఆరు లాగా అనిపిస్తుంది మనకది దానికి ముందు మీరు చూడాలా అరవై ఆరుకి ముందు అది ఎక్కడుందంటే యాభై మూడో వచనంలో ఉంది ఆయన మాటలు వింటే మనుషులు విడిపోతారని కావున ఏసి నేను మీరు మనుషు కుమారుని శరీరము ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు అని మాట్లాడుతున్నాడు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు దాని చూడండి మొదట జీవము యాభై మూడవ వర్షంలో ఆయన శరీరక్తంలో పాల్గొనడం వల్ల మీకు జీవం కలుగుతుంది యాభై నాలుగవ నిత్య జీవం కలుగుతుంది దాని తర్వాత అంత్య దినంలో నేను వాణ్ణి లేపదును కాబట్టి అంత్య దినంలోనే మనం లేస్తామనేది ఈ వాక్యం చాలా తేటగా చెప్తుంది దానికి ముందు లేయ్యరు ఎవ్వరు నా శరీరము నిజమైన ఆహారంలో నా రక్తము నిజమైన పానంనై ఉన్నది నా శరీరము నా రక్తం త్రాగవాడు నాయందు ఇప్పుడు బాగా తీసుకోండి ఆయన శరత్నంలో పాల్పొందేవారు ఆయన ఎందును నేను వాణి ఎందును నిలిచిందుము ఇవి మనకి జాగ్రత్తగా ధ్యానించాల్సింది ఆయన శరక్తం తినడము త్రాగడం అంటే దేనికి సంబంధించి చూడండి యాభై ఏడవ వర్షంలో తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినేవాడను నా మూలంగా జీవించును కాబట్టి చాలా ముఖ్యమైనది మనము జీవించాలంటే మనం చచ్చిన వారము పాపంలో పాపం నుంచి బయటకు వచ్చినాక జీవించాలంటే ఆయన శరీరత్వంలో పాల్పొందడం అనేది జీవించడానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే యాభై ఎనిమిది అంశాలు ఇదే పర్లోకం దిగి ఆహారం పితరులు మన్నాను తినయొచ్చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినేవాడు ఎప్పుడు జీవించని నిశ్చయంగా మీతో చెప్తున్నానని నేను బట్ ఆయన శరీర రక్తంలో పాలు పొందే భాగ్యం గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము అయితే అరవై ఆరో వచ్చిన వచ్చేప్పటికీ ఏం జరిగింది చూడండి అప్పటి నుండి ఈ మాటలన్నీ విన్నాక ఇవన్నీ ఆయన శరీరము తినడము ఆయన రక్తం పాలు విషయాన్ని ఎటువంటి విషయాలు విన్నాక అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి అంటే ఆయనకి ఎంతమంది శిష్యులనే ఊహించుకోండి పన్నెండు మంది కాదు పన్నెండు మంది చివరి కనిపిస్తారు కానీ పన్నెండు మంది కంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నాయి నాకు శిష్యులు అనేకులు వెనుకకు తీసిరి మరియు ఎన్నడను ఆయనను వెంబడింపలేదు ఇది జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం ఈ విషయం ఆయనను ఎన్నడను వెంబడింపలేదు మనం చెప్పే వాక్యాలని అనేకులు వెంబడించలేని స్థితులు ఉన్నారు ఈరోజు డివైడ్ అయిపోయినాయి గ్రూప్స్ మనకు తెలుసు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమను పేదరు ప్రవ్వ ఎవని యుద్ధకు వెళ్ళుదము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుధురవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా అనేక పర్యాయాలు మనం ఎక్కడెక్కడో పరిగెత్తిపోతూ ఉంటాము ఇది లోకం అంతా అబద్ధంతో కూడింది అబద్ధంతో నిండి ఉన్నది మన ప్రభు తప్ప సత్యవంతుడు ఒక్కరు మనకు కనిపించరు ఈ లోకంలో కాబట్టి సమస్తము ఆయనలోనే ఉందంటున్నాడు పేదరు ఏమని యుద్ధకు వెళ్ళారు నిత్య జీవపు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు కాబట్టి నీవే దేవుని పరిశుధరవని మేము విశ్వసించి ఎరిగిన్నాము కాబట్టి వాళ్ళు విశ్వసించినరు ఎరిగినారంటే టెస్ట్ చేసిండ్రు వీళ్ళు కాబట్టి ఆయన ఎటువంటి ఏ రూపకంగా మనుషులను విభజిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాల ఆయన మాటలు ఇవి ఈ లోకానికి సంబంధించిన మాటలు కావు మనం మాట్లాడుతుంటాం ఈ లోకానికి సంబంధించినవి కానీ ఆయన మాట్లాడే అన్ని పరలోకానికి సంబంధించిన మాటలు అనేది అది మిస్అండర్స్టాండింగ్ ఉదాహరణకి చూడండి ఆయన శరీరంలో రక్తంలో పాల్పొందడం అంటే అర్థమే కాలేదు మళ్ళా వాళ్ళు ఆ ధర్మశాస్త్రంలో ఎంతో ప్రవీణులు ఎంతగానో ధీరంగా ధ్యానించిన వాళ్ళు ఆయన శరీరక్తంలో పాల్పొందడం ఎట్లా తినాలైన శరీరాన్ని ఎట్లా త్రాగాలైన రక్తాన్ని వాళ్ళకి అర్థమే కావట్లేదు కాబట్టి మీరు వెర్రీ వాడు కానీ మనకు తెలుసు పరశుభ బల్లలో పాల్పొందడము ఐక్యతకు సంబంధించింది కానీ ఇక్కడ విభజింపవాడు చేస్తుంది అది వీడు విడదిస్తుంది ఆ అంశమే విడదిస్తుంది బహు ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి ఈయననే ద్వారము కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు వాక్యం మీకు చూపించాల్సింది ఏంటంటే ఈ ద్వారానికి సంబంధించిన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నా ఏ స్పవే ద్వారము ఎక్కడికి ద్వారం చెప్పండి తండ్రి దగ్గరికి పరిలోకానికి ద్వారం ఈయననే ఈయన ద్వారా తప్ప మనం ఎక్కడికి పోలేమనేది పరలోకంలోకి అడుగు పెట్టలేమనేది ఆయన బహుదీర్ఘంగా జ్ఞాపకం చేస్తున్నాడు మనం అయితే ఇంకొక అంశం చూపించినాక త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తా యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఈయన ద్వారం అని తెలుసుకున్న ఒక స్త్రీ గురించి నేను చూపిస్తా మీకు వాక్యం యోహాను సవార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి స్టార్ట్ అయితే ఏసు ప్రభు మీద నేరలు మోపాలని ఆ రోజులలో యాజకులు శాస్త్రులు పరిచయాలు ఎంతగానో పన్నగల పనేవాళ్ళు అన్నట్టు రెండవ వర్షం చూడండి తెల్లవారగానే అంటే రాత్రి అంతా ప్లాన్ చేసిరన్నట్టు ఎట్లా టార్గెట్ చేయాలినని అని తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదురుకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండను అప్పుడు చూడండి ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు ఇన్న తెల్లవారే వస్తాడు కాబట్టి తెల్లవారే టార్గెట్ చేద్దాం అది అందరి ముందు టార్గెట్ చేద్దామని శాస్త్రులను పరిసైలను బాగా అర్థం చేసుకోండి శాస్త్రులు అంటే బైబిల్ జ్ఞానం బాగున్నవాళ్ళు బైబిల్ స్టడీలో బాగా తరబేదు పొంది అనేకులకు బోధించే వీళ్ళు పరిసయులు అంటే యాజక సమూహం అన్నట్టు అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే శాస్త్రులను పరిశీలని ప్లాన్ చేసిండ్రన్నట్టు సెట్ అప్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో విభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్య ఆమెను మధ్య నిలబెట్టి బహు బాధకరం అనిపిస్తుంది నాకు కాదు అందరూ చుట్టూంటే ఆమెని మధ్య నిలబెడితే ఎంత బాధకరంగా ఉంటుందో ఆయన గురించి బోధకుడ అని ఇప్పుడు సంబోధిస్తున్న ఈ స్త్రీ విభిచరము చేయుచుండగా పట్టబడిను అట్టి వారిని రాళ్లు రువ్వాలని రువ్వ చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా మనకు అంటే ఆయన కూడా కలిపేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగి ఇప్పుడు మనము కలిసి మనము అన్నప్పుడు ధర్మశాస్త్రం మనందరికీ వర్తిస్తుంది కదా ఆయనను నువ్వేంటే నువ్వు ధర్మశాస్త్రం పాటించవు కదా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కానీ ధర్మశాస్త్రం నిర్వర్తించడానికి వచ్చిండు దాన్ని ముగించడానికి వచ్చిండి అనేసి మనకు తెలుసు ఆయన నోటిదారని చెప్పింది ఆయనను నీవు ఏమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆరో వచ్చంలో ఆయన ఒక విషయం గురించి ఆయన మీద వీళ్ళు నేరం మోపాలనుకుంటున్నారు అసలు వాళ్ళు నేరం మోపుతుంది ఒక స్త్రీ గురించి కదా అయితే ఆ స్త్రీతో పాటు ఏసు ప్రభు కూడా నేరాలు మోపాలనేసి వాళ్ళు వచ్చారు అక్కడికి ఆయన మీద నేరము మోపవాలని ఆయనను శోధించచ్చు ఏలాగను అడిగేరి అయితే ఏసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచ్చుండాను ఏమో వ్రాయించుండేనని ఎవరికి తెలియదు కదా యాక్చువల్గా ఏం రాస్తుండో నాకేమనిపిస్తుందంటే నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఒకనొక దినము ఆ సీనాయ పర్వతం మీద ధర్మశాస్త్రం లేక పది ఆగలని ఆ పలకల మీద తన స్వాహసాలతో రాసిచ్చేయండి మోషకి దాని తర్వాత దివరాత్రులు మోస కూర్చుంటే అతనికి సృష్టి ఆరంభం మొదలుకొని అవన్నీ చూపిస్తే వాటిని రాసుకుంటూ పోయండి మోష ఆది నుంచి మొదలుకొని చివరి ఖండం వరకు లేవార్క్ అవన్నీ రాస్తా వచ్చుండు మోషి అయితే ధర్మశాస్త్రాన్ని మోషికి చెప్పిన వాడే ఈయన కదా అయితే ఇప్పుడు ఈయన భూమి మీద ఏం రాస్తున్నాడు నాకు అనిపిస్తుంది అవును నేను ఆ అవన్నీ మోషికి చెప్తా ఉన్నాను అవి ఆయన నెమరు వేసుకుంటున్నాడు కరెక్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నానట్టు ఆ రోజు పలకల మీద రాసి ఈరోజు భూమి మీద రాస్తున్నాడు అంతే తేడా తన వ్రేలితో ఏమో వ్రాయించు నన్ను ఆ రోజు పది యాగేళ్ళు రాసిండు అవును నేను రాసిన వేభిచరింపకుడి అని నేను రాసిన ఆ రోజు నా హస్తలతో ఈరోజు నేను ఏం రాయాలా ఈ తరానికి నేనేం రాయాలా ఎందుకంటే ధర్మశాస్త్రము మోస ద్వారా లోకాలకు వచ్చింది కానీ నా దగ్గరికి వీళ్ళు ఆ స్త్రీని వాటికి నేను ధర్మశాస్త్రాన్ని నివర్తించవాడిని నేను కృపకు నిలయం కృపలో శిక్ష ఉండదు కదా క్షమాగుణం ఉంటుంది వీళ్ళు అనవసరంగా నేను నేను పనిష్ చేయను కానీ నేను చెప్పి నేను శిక్షించాను కదా చూడండి వారు ఆయనను పట్టుద పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయిచి వేయవచ్చునని వారితో చెప్పాను దాని తర్వాత వంగి నేల మీద వ్రాయిచుండాను ఈసారి ఈసారి నిజంగా ఏం రాస్తున్నా మనకు తెలియదు అప్పుడేమైనా రాసినా కూడా మనకు తెలియదు ఎక్కడ లేదు ఆ వాక్యం నేనేమనుకుంటున్నంటే ఆయన అక్కడ నేల మీద రాస్తూ జ్ఞాపకం చేసుకుంటుండ్రుడు ఆ రోజు నేను మూషికి ఈ వాక్యాలన్నీ నేను చెప్పిన అనేసి జ్ఞాపకం తీసుకుంటుండు కానీ వారి కఠిన హృదయాన్ని బట్టి నేను అవన్నీ చెప్పిన కానీ వీళ్ళు ఈరోజు దాన్ని ఏ రీతిగా పాటిస్తుండ్రు అని చూపించడం కొరకు ఆయన నేల మీద ఏదో రాస్తా అయితే మీలో పాపం చేయవాడు మొట్టమొదటిగా ఆమె మీద వ్రాయి వేయవాలని అన్నాడు అప్పుడు ఏం జరిగింది చూడండి మీకు వారు ఆ పెద్దవారు ఫస్ట్ పెద్దవారు మొదలుకొని చిన్నవారు అంటే పెద్దవాళ్ళు అంటే ముసలివారు కూడా ముసలివారు చిన్నవారు అందరూ ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయి అంటే ఎన్ని వేల సంవత్సరాలు ఇస్సల్పలు పాపులయ్యుండి ఇతర పాపుల మీద రాలిగొటరు వీరు ఈరోజు జరుగుతూ ఉంది మన కాలంలో మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ట్ కాలింగ్ కెటిల్ బ్లాక్ అంటం పాట్ అంటే కుటిల్ అంటే టీ కాస్తూ ఉంటారు స్టవ్ మీద హ్యాండిల్ ఉంటుంది దానికి కెటిల్ అంటారు దానికి కెటిల్ కెటిల్ తెల్లగుంటుంది కానీ స్టవ్ మీద పెడితే అది దానికి నల్ల అది మసి అంటుకుంటుంది అన్నట్టు అయితే కుండ మొదటి కుండ స్వతహాగానే అది నల్లది కుండ కానీ ఎటుల్ని పట్టుకుని నువ్వు నల్లగున్నావు అంటే దానికి ఎట్లా ఉంటుంది అర్థం ఈరోజు అట్లా మతపరమైన జీవితం తయారైపోయింది ఒక పాపి అయ్యి ఉండి ఇంకొక పాపి మీద రాయట్లా రువినావు ఇన్ని సంవత్సరాలు అది చూపిస్తున్నాయన్న ప్రభు అక్కడ ఈ రోజు కూడా అంతే నువ్వు ఎదుటి మనిషి మీద నీ యొక్క నువ్వు వేలు చూపించినప్పుడు నువ్వు ఎంతగా నువ్వు ఎటువంటి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రతి ఒక్కరి మీద నువ్వు నేరం ప్రతి ఒక్కరిని నువ్వు దూషిస్తావున్నావు కానీ నువ్వు ఎటువంటి వాడు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈరోజు ఆయన నేల మీద రాసేది దానికి సంబంధించింది వ్యభిచరింపకూడని చెప్పిండి వ్యభిచరించినప్పుడు పట్టుబడ్డామని రాలోత కొట్టామన్నాడు కానీ వాళ్ళు వ్యభిచారం చేసిన వాడిని ఎందుకు విడిచిపెట్టింది అది వాళ్ళు చేసిన తప్పు ధర్మశాస్త్రంలో పాపం స్త్రీని వాళ్ళు బహుభయంకరంగా నిందలు నేరాలు మోపుతున్నారు వాళ్ళు వాళ్ళందరూ ఆమెను ఎందుకు అంత తెల్లవారి పట్టుకొచ్చారు అంటే వాళ్ళు ఎంత స్ప్లాండ్గా ఐ మీన్ తీసుకొచ్చి ఊహించుకోండి తెల్లవారి పాపం ఐ మీన్ ఇవి ఊహిస్తే వాళ్ళు జలదరిస్తుంటుంది నాకైతే కానీ మన ప్రభు ఎంత శ్రేష్ఠుడు అనేది ఈ వాక్యమే నన్ను జ్ఞాపకం చేసింది కొంచెం సేపట్లో ఈ వాక్యాన్ని ముగిస్తారు చూడండి ఇక్కడ వారి మాట విని పెద్దవారు అంటే వృద్ధులు కూడాన్నారు ఇందులో భయంకరంగా పాపం తీస్తున్నారు కానీ వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నారు ఇస్రాల్ పిల్లలు నుంచి క్రైస్తవులు పరిశుద్ధులని చెప్తారు అన్ని నిర్ణల రుజువుపరిచిన పరిశుద్ధ జనాంగం క్రైస్తవులు ఏసు ప్రభు రక్తంలో కడగబడ్డ పరిశుద్ధ జనంగం పరమ ఎరుశలేమే అసలైన ఎరుశలేం భూ సంబంధమే అరుశలేం అసలైనది కాదు కానీ భూ సంబంధమైన ఎరుశలంకి ప్రాధాన్యత ఇస్తున్నారు క్రైస్తవులు హరీతిగా వాళ్ళ పాపంలో బడి విగ్రహారాధన చేస్తున్నారు కిస్సాల్ ప్రజలే పరిశుద్ధ జనంగం అంటే నువ్వు వాళ్ళని విగ్రహంగా మార్చుకున్నావు క్రైస్తవులంతా ప్రపంచంలో హిస్సాల్ ప్రజలని ఒక విగ్రహంగా తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి అది పాపం ఏశ్ర ఒక్కడే పరిశుద్ధుడు ఆయన నమ్ముకున్న మనమందరం పరిశుద్ధులం ఇస్ పనులు కానే కాదు వాళ్ళ ప్రకృతి సహజంగా దేవుడు వలన నేర్చుపరచుకుంటూ కానీ వాళ్ళ దేవుని ధృవీకరించడం వలన వాళ్ళు పరిశుద్ధ జనంగం కాదు వాళ్ళు వాళ్ళు మారు పొంది ఏశ్వ స్వీకరిస్తే పరిశుద్ధ జనంగా మారుతారు ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండేను తొమ్మిదవ వర్షంలో ఏసు తల చూచి అమ్మ వారు ఉన్నారు ఎవరిను నీకు శిక్ష విధింపలేదా చూడండి ధర్మశాస్త్రము శిక్ష విధిస్తుంది అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను ఎందుకు విధింపను నేను కృపమైండను కాబట్టి నేను శిక్షించలేను ఎందుకంటే ధర్మశాస్త్రంలో శిక్ష ఉంది కానీ నేను కృపమైండను నా దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు తప్పు వాళ్ళు తప్పు పని అదే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాన్ని తీసుకొచ్చి కృప ముందు పెడితే కృప ఏం చేస్తుంది క్షమిస్తుంది అంతే శిక్షించదు కానీ హెచ్చరిక ఏంటంటే ఒకసారి నేను నేను శిక్షించి క్షమించినాక నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము అంటే ఆమె పాపం చేసిందన్నట్టు ఆమె పాపంలో జీవించింది అన్నట్టు నువ్వు ఇక వెళ్ళి నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు అని ఆమెతో చెప్పాను కాబట్టి ఆయన రూపామయుడ ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని ఆచారబద్ధంగా జీవిస్తున్న వారి జీవితాలను మార్చడం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలా క్రైస్తవ జీవితంలో ఇది చాలా బహు ప్రాముఖ్యమైన అచారబద్ధమైన జీవితం జీవించడం వలన మరి పాపం చేస్తా ఉన్నాం రాళ్ళు రువ్వేవాడు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాడంటే వాడు ఎట్లా పట్టుకున్నారు చెప్పండి అంటే వాడు కావాలని పోయి పట్టుకున్నానట్టే కదా ఆ స్త్రీని అందులో శాస్త్రులు ఉంటున్నారు పరిచయాలు ఉంటున్నారు రకరకాల యాజకులు ఉంటున్నారు వారందరూ ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని బహు అన్యాయంగా పాటించారు ఉల్లంఘించేరు కానీ ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఇక్కడ మరం ఇక్కడ మనం చూడండి ఒకసారి మార్కు సువార్త సరే మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినం మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినం ఆ కాలం యేసు విశ్రాంతి దినమున పంట చీలల్లో పడి వెళ్ళు ఆయన శిష్యులు ఆకలి కొని త్రుంచి తినసాగిరి పరిసేలు ఇది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయించున్నరని ఆయనతో చెప్పగా బాగా అర్థం శిష్యులతో పాటు ఆయన వెళ్తున్నాడు శిష్యులు వెన్ను దించుకొని భవిష్య ఆకలేసినట్టుంది వాళ్ళకి బాగా అయితే వాళ్ళు తింటున్నారు కానీ ఈయన ఈయన ఈయన చేతిలో లేదు కాబట్టి నేను అడగలేదు లేకపోతే ఈయన కూడా అడిగేటోళ్ళు ఈ శిష్యులు ఈ రీతిగా తింటున్నారు మళ్ళీ విసందనం తినద్దు కదా అట్లా కానీ వాళ్ళు విసందనం ఏం చేసారో మనకు తెలుసు అక్కడ ఉంది అడ వాక్యం అయితే ఆయన వారు తెచ్చు తాను తన కూడా వారును ఆకలి కొని ఉండగా దావిదు చేసిన దాని గురించి మీరు చదవలేదా దావీదు పాతని నిధన పుస్తకాలు చేసినాడు కదా మళ్ళీ అప్పుడు మీరు ఏం మాట్లాడలేదు దావేది గురించి అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా తనతో కూడా ఉన్నవారైన తినకూడని సముఖ తినను యాజకులు తినాల్సిన ఆహారము దావీదు తన పొట్టు ఉన్న వాళ్ళందరూ మరి ఏం జరిగింది చెప్పంటున్నారు ఆ రీతిగా యాజకులు తినాల్సింది దావి తింటే దావేది శిక్ష రావాలి కదా వాళ్ళు రాలేదు కదా శిక్ష మరియు యాజకులు విశ్రాంతి దినంన దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులైనారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా చూస్తాం లేవి కుమార్లు దుర్మార్గులు అయ్యండి కూడా వాళ్ళు మందిరం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ మీదకి శిక్ష రాలేదు ఎందుకంటే మందిరంలో ఉన్నప్పుడు శిక్ష ఉండేదన్నట్టు కానీ ఇక్కడ చూడండి పంతొమ్మిదో వర్షంలో ఏమని మాట్లాడుతుంటారు దేవాలయం కంటే గొప్పవాడు అని మీతో చెప్పుచున్నాను బాగా అర్థం చేసుకోండి మన ప్రభు దేవాలయాన్ని కంటే గొప్పవాడు చాలామంది పలాని చర్చలో పోయి కూర్చొని పలాని చర్చలో మూడు రోజులు మూడు రాత్రులు పండుకుంటే మంచిగా అయిపోతుంది అని చెప్తుంటారు దగ్గరికి వచ్చి నేను పలాని చర్చకు పోవాలనుకుంటున్నాను బ్రదర్ ఎందుకు సిస్టర్ అంటే మూడు రాత్రులు అక్కడ పండుకుంటే నాకు ఆరోగ్యం మంచిగా అయిపోతుందని పోతున్నాను సిస్టర్ అంటే సరే పోండి అని చెప్తాం అది ఆచారము వాళ్ళ విశ్వాసం ఆ రీతిగా ఉంది నేను ఒకటి చెప్పేది ఏంటంటే పోనీయండి చర్చికి కానీ అక్కడ పోయి ఉత్తగా పండుకుంటే ఏముంది వాళ్ళని ప్రార్థన నడిపించాలా వాక్యలా బలపరచాలా మూడు రోజులు వాళ్ళని విశ్వాసంలోనికి నడిపిస్తే కానీ వాళ్ళకి శ్వాసతో రాదు ఉత్తగా పండుకుంటూ రాదు కదా కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రభు దేవాలయం గొప్పవాడు ఇప్పుడు చూడండి ఏడవ వర్షాలు ఏమంటాడు మరియు కనికరంనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఐ సిక్ మర్సీ నాట్ కాబట్టి ఆయన కనికరాన్ని కోరుకున్నవాడు మన దగ్గర నుంచి ఎటువంటి బలిని కోరాడు ఇది అర్థం కాక మనం అందరం రకరకాల సమర్పిస్తూ ఉంటాం నీలో కనికరమే లేనప్పుడు నీ జీవితంలో నువ్వు ఏన్ని బలు అర్పిస్తేంది ఎన్ని కానుకలు అర్పిస్తే ఏంది ఆయన కొరకు అంతగా తీర్మానించుకొని పనులు చేస్తే ఎందుకంటే విశ్రాంతి దినం నాకు ప్రభు మన ప్రభు ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడు ఎక్కడ ముఖ్యంగా మందిరంలో మందిరంలో ఉన్నవాడు ధర్మశాస్త్రం ఉల్లంఘించిన వాడి మీదకి శాపం రాలేదు ఎందుకంటే మందిరంలో ఉన్నప్పుడు శాపం ఉండదు మందిరం బయట ఉంటేనే శాపం ఉంటుంది కళ్ళంలో ఉన్నంత వరకు నువ్వు బయట ఉంటే కాల్చివేయబడతావు చెత్తతో సమానం కాబట్టి దావీదు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన అతని మీదకి ఏ శిక్షరాలే కాబట్టివంటి గొప్ప ప్రభు మనకు తోడగా మనము దేని విషయంలో ఇంకా భయపడడానికి వీల్లేదు ఆయననే మనకి అందుకే దా దేవాలయం కంటే గొప్పవాడినా మనకు అందుకే దేవాలయంతో ఏ పని లేదు నువ్వు ఆయనలో ఉంటే టెంపుల్ అంటే మందిరంలో ఉన్నదానికంటే మరీ శ్రేష్టత నీకున్నది ఏసు ప్రభు అంటే చాలు నువ్వు మందిరంలో ఉన్న లేదు ఏసు ఉంటే మందిరం కంటే అనేసి నేను మందిరం పోవద్దని చెప్పను సహవాసం ఉండద్దని చెప్పాను పరిశుద్ధులతో సహవాసం అవసరం అని బైబుల్ చెప్తుంది కాబట్టి సహవాసం మనకు అందరికి అవసరమే ఇప్పుడు ఒకప్పుడు ఈ బ్రదర్స్ వీళ్ళు చర్చికు బౌరుమలు వీళ్ళకి సహవాసం ఎక్కడుందంటే వర్చువల్ సహవాసం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు చర్చలని లాక్డౌన్ అయినాయి కదా మన మీద అట్లా నేరాలు మోపారు సహవాసం లేదు వీళ్ళు వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు ఈరోజు నీకు ఎక్కడుంది సహవాసం చర్చలని లాక్డౌన్ అయినాయి కదా అందరూ వర్చువల్ సహవాసంలో ఉన్నారు ఈరోజు మనకు మొదటి నుంచి ఉంది సహవాసం పర్షులతో సహవాసం ఎందుకంటే ఆయన మందిరం కంటే గొప్పవాడు నేను అది బాగా జ్ఞాపకం తీసుకుంటున్నాయి నువ్వు ఆయనలో ఉంటే చాలు ఆయనలో ఉంటే నీకు ఏ శిక్షా లేదు క్రీస్తు ఏ సినినందు ఏ శిక్షా విధి లేదని వాక్యం చూస్తూ ఉంటాం మనం దాన్ని మనం ఈ క్షణం జ్ఞాపకం చేసుకొని కొంతసేపట్లో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం ఎందుకంటే ఆయననే మార్గం ఆయన తప్ప ఎవరు నీకు విడుదల కల్పించారు మనం నేను లాస్ట్ ఇయర్ చాలాసార్లు జ్ఞాపకం చేసిన ఈ వైరస్ నేను ముట్టద్దు నేను ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే నీ మీద పరిశుధాత్మ అభిషేకం సరే ముట్టిన ముట్టిందంటే నీ మీద పరిశుత్మ అభిషేకం లేదని నేను చెప్తలేను అది ప్రభుకే తెలుసు కానీ ఒక సూచన ఏంటంటే హోలీ స్పిరిట్ అనాయింటింగ్ మనకు అవసరం ఎందుకంటే మన ట్రెడిషనల్ చర్చస్లలో ఆ టీచింగ్స్ లేవు అడుగు ప్రతి వారికి ఉచితంగా ఇచ్చేదని అన్నాడు అడగకపోతే ఇవ్వడు పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలా అది లిటరల్ ఎక్స్పీరియన్స్ అది నిజంగా పరిలోకమించి దిగి వస్తుంది ఆత్మ నిన్ను ఆవరిస్తుంది అది లిటరల్గా జరిగేది అది అది ఫిజికల్ మేనిఫెస్టేషన్ అన్నట్టు అది దాని గురించి మనం అడగం సరే పెంత కోస్తు వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు దాని కొరకు పెంత సంఘం వారి కొరకే ఇవ్వలేదు కదా అది ఏ సంఘం వాళ్ళన్నా పొందుకోవచ్చు సిఎస్ఐ సంఘం వాడిని నేను సంఘం వాడిని నేను సంఘం వాడిని బ్రదరిన్ సంఘం వాడిని నేను రకరకాల సంఘాలలో పుట్టి పెరిగిన వాళ్ళ మనం ఎవరిన పొందుకోవచ్చు ఎందుకంటే అడుగు ప్రతివానికి అన్నాడు హోల్డ్ స్పిరిట్ అనాయింటింగ్ ఉంటే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు ఎందుకంటే ఎఫ్ఎస్ రాష్ట్ర ఉంది పరిశుధాత్మ చేత ముద్రింపబడ్డ వాళ్ళ మనం ఎప్పటి వరకు విమోచన దినం వరకు కాబట్టి ఈ లోకంలో మనకి ఇంకొక విమోచన అవసరం ఆ యొక్క వాక్యం చూపించేసి నేను ముగించేస్తే ఎందుకంటే మనల్ని ఇప్పుడు వెంటాడే కాలం ఇది ఎవరు వెంటాడతారనే విషయం నేను అనేక పరియాల్ జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఈ లోకస్థలు అవిశ్వాసులు నిన్ను వెంటాడుతుంటారు నిన్ను ఎక్కడన్నా నిన్ను పట్టుకోవాలా చూడండి రెండవ తెరసనకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తెరకు రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ శంలో తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడ నిమిత్తమును కాబట్టి అది మహిమపచ్చభర్త దేవుని యొక్క వాక్యం విస్తరించాల ప్రపంచమంతట మేము మూర్ఖులైన దుష్టుల చేతిలో దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు కాబట్టి దుష్టులు ఈ మూర్ఖులైన దుష్టులు విశ్వాసం లేనివారు కాబట్టి వాళ్ళ నుంచి మనం తప్పింపబడాలంటే తమదట ఇది మనకు కావాల్సినది ప్రవచనం మనము ఇటువంటి గుంపుకి చికబడకుండా వారి చేతిలో పటబడకుండా తప్పించుకోవాలా అని ప్రార్థించామని చెప్తున్నాడు ఈ లోకస్తులు ఎప్పుడు మన మీద పొంచి ఉంటారన్నట్టు ఆ కాబట్టి ఎప్పుడు వీని మీద పడాలా అని ఎదురు చూస్తూ ఉంటారు వాని చేతులకు మనం దొరకకుండా మనం ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలా అటువంటి కృపాభాగ్యాన్ని ప్రభు మనకు అంగీకరించాలని ప్రార్థిస్తా కండ్లు మూసుకోండి పరిశుధుర వగు తండ్రి మీకు వాణాలనైనా కృపగల దేవ సర్వనతుడగ దేవ మీకేస్తూ తెలుస్తోత్రాలుసయ్యా నైనా మీరే మార్గం తండ్రి మీరే ద్వారం ప్రభ మీ ద్వారానే మేము రావాలా మీ సన్నిధికి మీ ద్వారంలో అడుగుపెట్టిన వాడు ధైర్యంగా బయటికి లోపలికి వెళ్తూ ఉంటాడు అన్న విషయం మీరు మా తను మాట్లాడారు ప్రభా కానీ ఆ రోజు మనుషులు వీటిని అర్థం చేసుకోలేదు తండ్రి నా శరీరాన్ని తిని దాన్ని త్రాగేవాడే నిత్య జీవం కలవాడంటే అది అర్థం కాలేదు మనుషులకు ఆ రోజు ఈ రోజు కూడా ఎంతమందికి అర్థం కావట్లేదు ప్రవైదు మీ శరీరకంలో పాల్పొందిన వాడికే నిత్య జీవం మీరే మార్గం అన్న విషయాన్ని అనేక పర్యాలు మేము జ్ఞాపకం తండ్రి యాజకులు ఆ రోజు శాస్త్రులు ఆ స్త్రీని మీ సన్నిధి తీసుకొచ్చారు మీరు మార్గం అని తెలియదే వాళ్ళంతా వాల్ తీసుకొచ్చి ధర్మశాస్త్రం ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మీరు ఎదుట నిలబెట్టితే వాళ్ళు గ్రహించలేకపోయినారు మీరు కృపామయ్యనేష్ మీరే మార్గం అని ఆమెకు విడుదల కల్పిస్తారనేష్ వాళ్ళకి తెలంగా కానీ వేషధారణని మీరు బయటపెట్టినారు ప్రవ్వ మీరు రాతి పలకల మీద రాయగలరు భూమి మీద రాయగలరు మా హృదయాల మీద రాయగలరు మీ యొక్క వాక్యాన్ని ఆ రీతిగా రాసి ప్రవ్వ పెద్దవాళ్ళు కూడా పాపంలో జీవించారని మీరు చూపించినారు చిన్న వాళ్ళు కూడా పాపంలో జీవిస్తున్నారని చూపించినారు ప్రభా అంత భయంకరమైన వేషధార నుంది క్రైస్తవ జీవితం ఈరోజు అటువంటి జీవితం నుంచి మాకు విడుదల కల్పించినందుకు మీకు ఎంతో వందనాలు వేసాయా యథార్థతతో పరిశుద్ధతో మిమ్మల్ని స్థితి నుంచి కనపరిచే బిడలగా మమ్మల్ని తయారు ముఖ్యంగా ప్రభావ ఇక వైరస్ బారిన వాళ్ళందరికీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం మేము యేసు పరిశుద్ధ నామం ఆయన ప్రభావ వ్యాక్సిన్స్ కూడా పడి అనేక ధర్మాలి శ్రమలుగుండబోతున్నారు ఆయన సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్న వారందరికీ ఏసుక్రీస్తున్నామన్నా మీరు ఇంతకాలం మీరు మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు ఎంతో వదనాలు ప్రభావా మీ రాత్రిశాలలో మంచి నిద్ర ఓ ప్రభావ వేకుని లేసి మన స్థితించి కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి